ఏడంతల కార్యాలు అంతరంగంగానూ బహిరంగంగాను చేస్తాయంట ఆత్మ చేస్తారు అంటే ఈ విధంగా సెవెన్ ఆత్మని చెప్పుకోండి ద సెవెన్ టైప్స్ ఆఫ్ బుక్స్ లేవన్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ దేవు సో విజన్ స్పిరిట్ ఆఫ్ విజన్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్పిరిట్ ఆఫ్ కౌన్సిలింగ్ స్పిరిట్ ఆఫ్ మైండ్ స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్ and uh, the spirit of truth ante ee vidhanga yoga anthala karyam manalo devanitta parishuddhaatvalo manu parishuddhaatma devudu manalo chestadu kaani aa vishayanni manu rendu adhi cheptunna ani yero aatmanundi namma samayana saakshiyu mrutulalo undi aadi sammuduga lechina vaadu ante mrutulalo undi kadamuduga lechina vaadu padama kalam evaru manthopaina yesu kristu so aayana so, pradhamudu ఆయన జ్యేష్ఠుడు ఆయన తర్వాత మనమందరము కూడా అదే పునరుత్నంలో పాలు పొందనై మనం కూడా అటువంటి మహిమస్తున్న పునరుత్నంలో పాలు పొందునట్టు అందుకనే ఆయన ఊపిటి స్మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన కాబట్టి ఆయన ముందు విశ్వాసం నేను మనందరము కూడా అటువంటి గొప్ప పునరుత్నంలో పాలు పొందన కాబట్టి దట్ ఈస్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు వర్ మన దీన శరీరాన్ని మహిమల తన శరీర సౌరూపంగా ఆయన చేస్తాడు కాబట్టి ఆయన ప్రథముడు ఆయన తర్వాత మనం అందరూ కూడా అందులో పాల్గొంటారు ఆ విధంగా చెత్తపడినట్లుగా చూడవచ్చు చెప్ప భూపదులకు అదిపేతని ఏడుతూ ముందు ఈ ఉపా సమాధానం మీకు కలగొన ఎందుకు వస్తాయంటే ఆయన ఏం చేశారు ఆయన మనలను ప్రేమించచ్చు తన రక్తం మన పాపం నుండి మనం వినిపించిన వాడికి మహిమయు ప్రభావములు యుగములకు కలుగుతుంది వీటికి మనం ఎలా అర్హులమేనంటే ఫస్ట్ మన పాపం నుండి ఆయన మనను పిలిపించారు మన పాపం నుండి ఆయన అనరక్తం వలన ఎంత గొప్ప కాలం తను మనం ఒక సంఘంలో కట్టడానికి మనం దాన్ని బిడ్డలుగా పరసంబంధ ప్రతి ఆశీర్వాదం మనకు పెరగటానికి ఆ పరలోకముగా నిత్య లోకంలో అందులో మనం ఉండటానికి మొట్టమొదటిగా ఆయన మనం ఏం చేశాడంటే పాపం నుంచి విమోచించాలి విడిపించాడు విడుదల చేపం నుంచి అంటే కూడా పత్రు సైతం నుంచి అనరక్తం వల్ల మనకు ఆయన విడిదల లాగించాలి కాబట్టి అసలు మొదట మనం ఎలా దేవుడు పొందామని చూసుకునే మనం మిగతా మనం ఎంత గొప్ప ఇందులో ధాన్యతలున్నాయో మనం వాటిని అర్థం చేస్తాం సో ఈ ధన్యతలన్నీ పొందటానికి మనం మొట్టమొదటిగా ఈ యొక్క పాపం నుండి మనం రెట్టింపబడాలి అది క్రవ్వే తన కార్యాన్ని ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోలేని స్థితి మనల్ని మనము సేవ్ చేసుకునే స్థితి కాబట్టి క్రవ్వే ఎంత కార్యము మా జీవితంలో పెరిగినట్లుగా మనము చూడవచ్చు అది ఇదిగో ఆ మన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాదకులుగాను కలిగజ్ మొత్తం ఇదే అనమాట యాక్చువల్ ద కంటెంట్ ద మెయిన్ థింగ్ ద లాడ్ యాజ్ డెన్ మన ప్రభు మనకి ఏం చేశాడంటే ఒక రాజ్యంగా చేస్తున్నాడు నన్ను తండ్రికి తర్వాత యాదకులుగాను కూడా మనను ఎంత గొప్ప అంటే చూడండి ఆయన కుమారుడు రాజ్యం రాజ్యం అంటే మనం ఎవరు లేకుండా రాజ్యం కాదు సో రాజ్యంలోకి మనల్ని ప్రవేశపెట్టాం కానీ కొడుకు చూస్తాం మనం అంధకారతంలో విడుదల చేసి తాను ప్రేమ రాజ్య నివాసులుగానే చేయాలి దానికి మనం ఒక రాజులుగా చేయాలి అంతేకాకుండా యాధకులుగానే చేశారు ఇప్పుడు మనం ఆరాధించేవారు ప్రభుత్వ కొరకు యాజక కార్యములు చేసేవారు యాజకత్వం చేసేవారు మనం ఎందుకంటే ప్రభుత్వం మనం ఎదురులు ఆందోళన పత్రికలు చూసినట్లయితే త్వరలోక యాజకులైన యాజకత్వం అని మనం చూస్తాం మన ప్రభు ఆ విధంగా వస్తాడు ఆయన వచ్చి ఆయన ఆ యాజకత్వం లేదు యాజకులుగా కలిగలేదు ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు ప్రతి నేత్రం ఆయన చూస్తున్నారు ఆయన పొడిచిన వాడును చూసేతారు భూజనులందరూ ఆయన చూసి రోణ అవును ఆమె ప్రతి నేత్రము ఆయన మేఘరుదుడై వచ్చుతున్నాడు in manner that right it's coming in the way man he garurude lochichunnadu so this one way already started prati netram ani chochu ana porchina varu nu chushe prabhu de llandara ni chusi every eye right from the creation is going to see the lord ana porchina varu ana payalam chese vallu ఆయనను క్షమీకరించిన వాళ్ళు అందరూ కూడా ఆయన చూస్తారంట చూసి భూజనులు అందరూ చూసి ఏం చేసుకుంటారు అంటే రొమ్ము కొట్టుకుంటారు ట్వీట్ చేస్తారు మనం ఎవరైనా తనకు భయంకరమైన పరిస్థితులు సంభవించిన జనాలు ఎలాడిస్తే తెలుసుకుంటే రొమ్ము కొట్టుకుంటుంటారు ఈ మాట అభిదాండు అంటే అంత భయంకరమైన స్థితి ఎవరైతే ఆయన ఎందు లేరో ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు ఎవరైతే ఆయన ప్రభువుగా స్వీకరించలేదు ఎవరైతే ఆయన ఒక ప్రేమను ధ్రువీకరించారు ఎవరైతే ఆయన మాటలు ఆయన స్వార్థను కేంద్రీకరించారు వాళ్ళందరూ కూడా ఇటువంటి దాన్ని చూడలేదు కాబట్టి అందుకనే మొత్తం రాయబడింది భూలోకంలో ఏం జరుగుతుందనే విషయానికి ఇందులో రాయబడిందండి సో దిస్ ఈస్ ఫస్ట్ పాటుగా మనం తీసుకోవచ్చు తర్వాత ప్రభు యొక్క ప్రత్యక్షత వ్యూహానికి ప్రక సంఘాల గురించి సో గౌడ్ పోర్షన్ వర్క్ అండ్ ప్రభుత్వ మనకి మీకు అవి అర్థం చేసుకుంటూ రాబో రోజుల్లో కూడా మనకు సహాయము చేయండి ఈ స్మాల్ పోర్షన్ ని ప్రభుత్వ కొనుగోలు కనుక హలో హలో correct them whatever um to be in a conversation to characterize to cada to participate in this clip um i request the fam brother to add something uh, whatever he feels he would like to add in this but uh anyway it's my sincere good teacher no um,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 హలో హలో వేరే వాళ్ళు వేరే వాళ్ళు చెప్పినప్పుడే మనకి తెలుస్తుంది మనకి ఎంత రాదు అనేది మనకి తెలుస్తుంది హౌ హౌ మచ్ వియర్ లాకింగ్ అనేది వియర్ విన్ అనేది వేరే వాళ్ళు వాక్యం చెప్పినప్పుడే అందుకే వాక్యం చెప్పటం కంటే వాక్యం వినటము దర్డ్ ఆఫ్ గర్డ్ గిఫ్ట్స్ పినా హ్యాత్ ఫిమా హ్యాత్ స్టవర్డ్ ఆఫ్ టూ చిన్న ఎక్కడ కవర్ చేసావు సెవెన్ సెవెన్ వరకు అంటే 7 ఫస్ట్ సెవెన్ తర్వాత నేను తను ప్రభు ప్రత్యక్ష తర్వాత ప్రభు అని ప్రత్యక్షం అవుతాడు కదా తీవ్ర అవుతాను Uh, I think uh, what, uh, uh, the books of uh, Bible, the 65 books we should be knowing and aware of new words for me, and uh, the 7th script, what you said uh, was new to me, and uh, the 7th script, what you said was new to me, and the 7th script, uh, what you reference for all the references, uh, which you uh, will be able to understand, uh, because it was great. చెప్పినప్పుడు నాకు కొన్ని కొన్ని గుర్తు వచ్చాయి నాకు బట్ టెన్త్ పాయింట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ఎడ్యుకేషన్ ఓకే సో దోస్ టూ థింగ్స్ వెరీ వెరీ న్యూ ఫార్ మీ రిగార్డింగ్ సిక్స్టీ బుక్స్ గురించి కూడా మనకు ఉండాలా అంతంలో అంటే అమలట్లు నో సిక్స్టీ బుక్స్ ద సిక్స్టీ బుక్ వుడ్ బి లైక్ నో a uh, form language lane untadi i think uh, uh that's why most of the revolution people see as a form language dekha uh, sir the other books they are re really unaware actually is hcl taramo ekoga na tarata daniel rashna chivar bagalu rasnal adhyay taramo ksara ksara gura ki taramo so most of the protocols sambandhiche we will try to Uh, avoid and we will try to be reading only psalms huh? so uh, the important part uh, i feel here is uh, a small thing which i can uh, uh, just add uh, in uh, what the uh, shima has told us itara we've seen the record who bear the record of the word and a second verse who bear the record of the word and we are recorders of the word of god i feel It's interesting what, is the word, what the Word has, has come into our lives. It has to be recorded in our lives. Here it, it says, who uh, bears the record of the Word of God. Here, John is the one who bears the record of the Word of God and the testimony of Jesus Christ, which made him to write so clearly about Lord Jesus Christ. Let's see, what he wrote down below, in the end of the day, John has made a very good record, even... Standing at the foot of the cross was a great record. He stood there as a record. And he was there in the Gethsemane Tota as a record. Everything along the Mount of Transfiguration, a record. Everything. He got the record of the, all the steps of Lord Jesus Christ. He took a step to him. Everything was a record in his life. So as a young man who followed Lord Jesus Christ, and Jesus loved him. Jesus loved his disciples. And he said, ఈ corrida court this man was a very good recorder that's why the uh, good and devudiginta munchi sharna man jeevam ichadu ee raayataniki aanni yer pachukunnaru ante neene antukuntanante ante coming to our daily course daily daily life lo we become we uh, when we are good recorders of the word of god in our life ante naatho devudu ee vishayam maatladarandi adi cheppalanu so i am vishayam lo na samasya lo unna podu devudu na ki vachinivara maatladarandi he gave a testimony this is a testimony of what john had in his life he never never uh, uh, did anything which was related to him idu kuda ay an cheppabadini ee daghayaleda ay so unless and until the angel told him please don't drive this path idu raay thonuvo idu idu idu nu idu choodu gaane nu raayaddu ante there was a blessed king in his life that suddenly with peace suddenly he heard he did not drive i think it was only dhanyata i'm cooking you body la dhanyata but the overall the most same the recording was its part is so there so few they recorded the word we to record for the word of word and many people what i wanted and entha vachana chetna gora i no i feel like this emi dagana vachana chetna gora na na saksham my my failure and uh, my raising of the, my raising by lord jesus that gave nannu life nidan how to raise me from the pollen state that makes more impact in my life or that makes more impact when i share then what the word purpose and illusion want meaning you know what my connection to put no but apart from all that bit basically the side thing i feel when i tell my failure and i tell my my my my uh, shortfalls all the, uh, all the all the all the all the i really shift to and i feel when i see that then the fallenness and might bringing up by the lot agree he had an impression with big difference this why our uh, testimony part and we appeal but apart from we we made this word we would made it is a bit more we need to uh, we need to tell uh, everyone uh, I, uh, i think most of the people who are there in our group one should be the should be sharing this word and uh, it is good to discuss and put uh, to hate it and uh, put our our failures before the lord and uh, and it is a great uh, achievement that no that thought of tradition prevalent in our life the revolution period when we mean you know that the revolution word antamlo uddesham inante actually fulfilling the goals in our life then if we are considering our separation our, our downfall and our our peace are been changed by the word of war then uh, it's totally different and because a mata 5th century emarante he was which ante who ant to king of the saudars and was just from our uh, in his own his own blood ayina garigadu for the whole reaction thank you chana and uh, i just want to add this part and finish thank you guys thank thank you them for uh, bringing some more uh, clarity on the uh, critically work or the site and also on the introduction part of it uh vijay garu vijay? No, sir young sir uh అలో మీరేమన్నా యాడ్ చేస్తారా లేదు ఓవర్ టు చంద్రశేఖర్ సార్ చక్రవర్తి గారు చక్రవర్తి గారు చంద్రశేఖర్ సార్ మీరు యాడ్ చేస్తారా వెరీ బ్రీఫ్ ఎక్కువ కూడా ఏం లేదు ప్రేయర్స్ ముందు ప్రకటన గ్రంథం సాధారణంగా నిర్ణయించినట్టు ఎందుకు భయపడతారంటే ఇందాకనే ఎఫ్రామ్ బ్రదర్ హైలైట్ చేశారు ఆ విషయ విషయం ఏంటంటే ఈ గ్రంథంలో ఏది కుదురుచద్దు ఏది తీయకూడదు ఆ ఒక్క వచ్చనమే మనుషుని భయపెట్టిస్తుంది అనవసరంగా ఎందుకు నాకు పనిష్మెంట్ అనవసరంగా ఎందుకు నేను తెగిలిచ్చిపెట్టుకోవాలని వచ్చిన కాడికి ఎందుకు చాలు లేఅన్నట్టు సెటిల్ అయిపోయిన ప్లైస్ అవ జీవితాం అని నేను అర్థం చేసుకుంటున్నా ఆ వర్ పర్టికులర్ రెఫరెన్స్ తో యాజ్ అ రిజల్ట్ బయో లార్జ్ అంటే ఇన్ జనరల్ అంటే లార్జ్ మెజారిటీ రఫ్లీ అరౌండ్ నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్ పర్సెంట్ ఈ పుస్తకాన్ని ఎందుకు ధ్యానించదంటే రీజన్ అదే మనకి ఎక్కడ చూసినా కదా టీవీస్ లలో గానీ చర్చెస్ లలో కానీ వీటిని జనరల్ గా కాన్జిగేషన్స్ సండేస్ పూట సండేస్ పూర్తి అంత సాలివేషన్ గ్రేస్ ఎడిఫికేషన్ ఇట్లాంటి వాక్యాలే ధ్యానిస్తారు కానీ ప్రాఫెసెస్ ధనించినట్టు నేనైతే చిన్నప్పటి నుంచి నేను చర్చలు చూడలే డిఫరెంట్ డిఫరెంట్ చర్చెస్లో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రవచనాల గురించి ధనించాలని నేను చూడలేదు కానీ ప్రకటన గ్రహణానికి ముందు పౌలకి ఇవన్నీ ఆల్రెడీ బయలుపరచబడ్డాయి ఎందుకంటే ఆయన అటెంప్ట్ చేసిండు వీటన్నిటిని నేర్చుకోవడానికి కొరకు కాబట్టి ఆయన పర్టికులర్గా ఫిలిపిన్ రాసిన పత్రిక మనం ధ్యానించినప్పుడు మిస్ట్రీ అనే అంశం గురించి అతనికి బాగా బయలుపరచబడింది అది ఆ రోజు ఆయనతో పాటు ఉన్న డిసైపుల్స్ కూడా ఎవరికి బయలుపరచబడలేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ వరకు పోలే క్రైస్తవు చూసే అన్ మేక్ అటెంప్ట్స్ విల్ నాట్ క్లెయిమ్ దెమ్ వి కెనాట్ అక్వేర్ దెమ్ అనేది నేను నేర్చుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది మోర్ దెన్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి చర్చ సిస్టమ్స్ మనం చూస్తున్నాం ఈ వ్యాఖ్యలను అక్కడ రివర్స్ ఇప్పుడు యాక్చువల్గా ప్రగాఢన గ్రంథము నా దృష్టిలో లీనియర్ గా రాయబడలేదు ఆరోపకంగా చూస్తే ధాన్యుల గ్రంథం కూడా లీనియర్ గా లీనియర్ గా అంటే స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ రాయలేదు అది ఆయనకు వచ్చిన దర్శనాలు ఆ దర్శనాలని వాటిని రాసింది అంతేగాని ఆ దర్శనాలు సీక్వెన్స్ గా రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ డానియర్ లో చూసినా కూడా ఆయన కలిగిన దర్శనాలు నెబరికి కలిగిన దర్శనాలు సీక్వెన్స్ గా ఉండవు ముందు వెనక ముందు వెనక వెళ్తూ ఉంటది ఎందుకంటే దేవుని దృష్టిలో టైమ్ ముందుకు వెనక వెళ్తూ ఉంటది అది మనము సమరయ స్త్రీతోని మనం అగైన్ యోహాను సువార్తలు చూస్తే సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటాడు మన ప్రభు అమ్మ ఒక కాలం వస్తున్నది అది ఇప్పుడే వచ్చింది అంటాడు అంటే ఆయన దృష్ట్యా టైం ముందుకు వెనకలికి ప్రజెంట్కి వచ్చేస్తూ ఉంటుంది ఈ సిస్టమ్ అర్థం కాక ప్రాసెసెస్ ని మనం ఏం చేస్తున్నాం అంటే లీనియర్ ఫ్యాషన్తోని దృష్ట్యా చేసి ఇంటర్ప్రిట్ చేయడం వల్ల మిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ నేను ఈ లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ లో ఎన్నో హిస్టారికల్ రికార్డ్స్ నేను చూసిన దర్యాప్చర్ కి సంబంధించిన హిస్టారికల్ రికార్డ్స్ లో ఫలాని డేట్ ఫలాని రోజు వస్తున్న ఎంతో మంది ప్రీచర్స్ డే డేట్స్ ఫిక్స్ చేశారు ఎందుకంటే వాళ్ళు ఈ క్యాలెండర్స్ ని ఫాలో అవుతారు బట్ యాక్చువల్ గా బైబుల్లో మనం చూస్తే ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో వరకు ఒక క్యాలెండర్ ఉంటుంది మనకి దాని తర్వాత నోవా కాలం ఇంకొక క్యాలెండర్ ఇస్తాడు దేవుడు నోవాతో మాట్లాడతాడు ఈ నెల మీకు మొదటి నెల అంటాడు హారీతిగా క్యాలెండర్స్ మారిపోయినట్టు మనం ఎన్నిసార్లు ఇస్తాం బైబుల్లో దాని తర్వాత ఆ ఇస్రాల్ పైలు బానిసంగా కొన్ని పోబడ్డప్పుడు బబులోను ప్రేషస్తు బబులోను నిపుది ప్రపంచెండర్ ఆ కెలెండర్ డేట్స్ వేరే మన లార్డ్స్ క్యాలెండర్ అంట మనం బైబిల్లో ఉన్న ఆ కెలెండర్స్ వేరే ఈ క్యాలెండర్స్ ని చూస్తా పోతే మనం బబులోన్ తర్వాత రోమా జూలియస్ సీజర్ అంట కదా చక్రవర్తి జూలియస్ ఈజర్ మన ప్రభు కాలంలో ఒక క్యాలెండర్ స్టార్ట్ చేసిండు అది ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు పాటించినారు అంటే మన ముత్తాకలు జూలియన్ క్యాలెండర్ పాటించారు మనం ఇంటర్నెట్లో కొడితే దొరుకుతుంది ఆ కెలెండర్ జూలియన్ క్యాలెండర్ అయితే సిక్స్టీన్ లో పోప్ గ్రెగోరియా అనేవాడు ఈ క్యాలెండర్స్ లో క్యాలకులేషన్స్ లో ఒక టెన్ డేస్ లెవెన్ డేస్ డిఫరెన్స్ వస్తున్నాయని ఆయన ఇంకొక క్యాలెండర్ తయారు చేసి ఇచ్చాడు అందులో ఆ కమిటీలో ఎవరున్నారంటే ఈ సెక్యులర్ ఫెలోసు ఈ విచ్ డాక్టర్స్ ఆస్ట్రాలజర్సు ఆస్ట్రానర్సు శకులగాండ్లు రకరకాల వ్యక్తులందరినీ కూర్చోబెట్టి క్యాలిక్యులేషన్ చేపించాడు ఆ డేట్స్ చేపించి పోపు కొత్త క్యాలెండర్ స్టార్ట్ చేసింది సిక్స్టీన్ లో జూలియన్ ఫీజర్ క్యాలెండర్ నుంచి గ్రెగరీ క్యాలెండర్ మన దేశ ప్రపంచానికి రుద్దాడు పోప్ గ్రెగరీ అది ఇంప్లిమెంట్ చేయడానికి ఫైవ్ ఇయర్స్ పట్టింది అప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీకి స్టార్ట్ అయింది ఆ క్యాలెండర్ ఇప్పుడు మనం చూస్తున్న క్యాలెండర్ గోడ మీద గ్రెగోరీ గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాం ఈ గ్రెగోరియన్ క్యాలెండర్కి జూలియన్ క్యాలెండర్కి ఆల్మోస్ట్ టెన్ లెవెన్ డేస్ డిఫరెంట్ ఉంటుంది నేను ఎందుకు బర్త్డే సెలబ్రేట్ చేయను రెండు సార్లు వస్తుంది నా బర్త్డే ఆ క్యాలెండర్స్ చూస్తే జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా ఒక బర్త్డే ఉంటుంది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఇంకొక బర్త్డే ఉంటుంది నాకు అందుకే ఆ రెండు బర్త్ డేస్ నేను సెలబ్రేట్ చేయాలి ఎందుకంటే విచ్ ఇస్ అ లైవ్ విచ్ డేట్ ఈస్ ట్రూ డేట్ నోబడి నోస్ హిస్టారికలీ సో ఎవ్రీ బడీస్ బర్త్ డే ఈస్ అ లైవ్ ఎవ్రీ బడీస్ యానివర్సరీస్ ఆర్ లైవ్ అన్నట్టు అండ్ వీ హేకన్ లైఫ్ అవర్ రిఫ్యూజెస్ అంటారు కదా బైబిల్ కాబట్టి వాటిని విడిచిపెట్టి అందుకే గణితలో రాసిన పత్రికల పావులు అంటాడు ఇవన్నీ లైస్ కాబట్టి డేస్ టు నాట్ ఫాలో ద డేస్ అంటాడు అందుకని మనము న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్ గురించి మనం పాటిస్తాం న్యూ బర్త్ ఈస్ అ ట్రూత్ ట్రూ బర్త్ డే అన్నట్టు బానగేన్ అంటారు అది బానగేన్ అంటారు నేను ఫిబ్రవరిలో తిరిగిన వాడిని కాబట్టి ప్రతి క్షణం ఎవరైనా కలిసిన బ్రదర్ని ఆ బ్రదర్ అది బానగేన్ అదే నిన్ననే చూస్తాడు బ్రదర్ ఆల్రెడీ మళ్ళీ బానేగేంటాడంటే అతను మర్చిపోయా లేక అతనికి లేదా అంటే మనిషి బానగేన్ అన కాదా అని ఎట్లా గ్రహించగలం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా బానగేన్ అంటే ఎవరు చెప్తున్నారు వాట్ డూ మీన్ బై బానగేన్ అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా సింపుల్ గా కామె ట్రీస్ తీసుకుంటే సరిపోదని మన సాంప్రదాయం కూడా చెప్తుండే ఎందుకంటే దేవుడు మనకి కొన్ని విషయాలు ఆల్రెడీ అన్న చూపించేసుకోవాలి డిక్షనరీస్ చూస్తాము కామెంట్ చూస్తాము కాంటెక్స్ చూస్తాము కాబట్టి వీటిని అర్థం చేసుకోండి ఆ ప్రకటన కొన్ని సూచనలు ఇచ్చాడు ఆల్రెడీ మనకి ప్రభు కాబట్టి ముఖ్యంగా మనము ఆ యొక్క రాసిన పత్రికలో ఒక వాక్యం నేను మీకు చూపిస్తాను ఫిలిపిలు రాసిన పత్రికలో పౌలకు ఆల్రెడీ మళ్ళీ బయలుపరచబడ్డాయి కానీ వ్యూహాను భక్తులకి ఇది స్పెషల్గా ఎందుకు బయలుపరచబడినంటే నేను అది యోహాను సువార్త ఈరోజు మార్నింగ్ నేను తెల్లవారులేసి ఇరవయో అధ్యాయం జానిస్తున్నాను యుహాను సువార్త అక్కడ వ్యూహానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఎందుకంటే యుహాను శువార్త రాసిన వాడికే ప్రకటనగానే కూడా చూపబడింది కాబట్టి అక్కడ ఏముందంటే ఫిలిప్లు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవైవ వచనంలో I have no man, like-minded, who will naturally care for your state, for all seek their own welfare, not the things which are Jesus Christ's. <laughs> the esuprabhu summons in the vishalapattla, you can't say anything. You can't say anything. You can't say anything. You can't say anything. You can't say anything. You can't say anything. You can't say anything. You can't say anything. అండ్ అవి మనం ఖచ్చితంగా చదవాలా అన్న విషయాన్ని ఎక్కడ చూపిస్తారంటే చివరి అధ్యాయంలో ప్రణాళిక చివరి అధ్యాయం ఇరవై రెండవ వర్షంలో పదహారవ వర్షం ఇరవై రెండవ అధ్యాయంలో కోసము అని స్టార్ట్ చేస్తుండ్రు ఈ సంగతులను గుర్చి మీకు సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏసు అను నేను నా దూతను పంపిణాన్నాను కాబట్టి ఇవి ఎవరికి రాయబడ్డాయి అంటే ఇప్పుడు క్లియర్ గా నాకు అర్థమైంది సంఘం కోసం దాని అక్కడ ఒక ఫుడ్ నోట్స్ ఉంది జనరల్ గా లో ఫూట్ నోట్స్ చదవకపోతే ఫీడ్ అయిపోతాం మనం ఎందుకంటే ఫూట్ నోట్స్ లో ఏమంటుందంటే ఫస్ట్ సెంచురీలో లేక ఆ ఫస్ట్ టైం ఈ పుస్తకం ఈ పత్రికలు రాయబడ్డప్పుడు ఆ ట్రాన్స్లేషన్స్ కి ముందు యాక్చువల్ మీనింగ్ ఏందని ఆ ఫూట్ నోట్స్ చెప్పబడుతుంది కాబట్టి సంఘం కోసం అన్నప్పుడు ఫూట్ నోట్స్ త్రీ అని ఉంది అక్కడ ఆ మూల భాషలో సంగముల మీద ఉంది కాబట్టి సంగముల కోసము సంఘముల మీద రాయబడింది అంటే ఈ వాక్యం అంతా సంఘముల మీద ఉంది ఇది అంటే సంఘములు ఎట్లా ఉన్నాయని చెప్పబడుతుంది ఓ రీతిగా చెప్పాలంటే సంఘముల మీద పరిస్థితులు ఏ రీతి ఉన్నాయనేది చెప్పబడినది ప్రాణ బృందము మీద ఎవరుంటారు శిరస్సు మన ప్రభుయే కాబట్టి మన ప్రభు గురించి చెప్పబడుతుంది అదే రీతిగా సంఘముల కోసం అంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ కొరకే రాయబడింది ఇది నాన్ క్రిస్టియన్స్ కొరకు రాయబడలేదు ఇన్ఫాక్ట్ బైబిల్ అంతా నాన్ క్రిస్టియన్స్ కొరకు రాయబడలేదు ఓన్లీ క్రిస్టియన్స్ కొరకు రాయబడింది ఎవరు దాని ఫుల్ ఫామ్ ఇంటర్ఫ్యూల్ చేస్తారు బైబుల్ ఫుల్ ఫామ్ ఏంటంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ అర్త్ కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టక ఈ భూమిని విడిచిపెట్టకముందు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ కావాలా ఒకవేళ ప్రకటన కూడా బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ లాగానే ఉన్నాయేమో అని చూసుకోవాలి ఎందుకంటే ఇది బహు కష్టతరం అంటారు కానీ ఉదాహరణకి మనం చూడండి ఆ యొక్క ఎఫ్ఎస్లీ రాష్ట్ర పత్రిక పౌలు ఈ విషయాన్ని చేస్తాడు రెండవ అధ్యాయం అనుకుంట రెండవ అధ్యాయము ఆరో వచనం అక్కడ ఏమంటాడు అంటే మనం తండ్రితో పాటు ఇప్పుడు సింహాసనం మీద అక్కడ కూర్చున్నామంటాడు అప్పుడు ఆయనతో పాటు సేవకులు అందరూ అతను విడిచిపెట్టి వెళ్లినట్టు చూస్తాం చరిత్రలో ఈయన తప్పుడు బోధ ప్రకటిస్తున్నాను కానీ మనం దాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకి తప్పుడు బోధ అనిపించదు పౌలు చెప్పింది కదా అనేసి స్వీకరిస్తాం ఎందుకంటే పౌలు ఒక అథారిటేరియన్ లాగా కానీ ఈ రోజు ఎవరు చెప్పినా దాన్ని స్వీకరించు నువ్వు ప్రభుతో పాటు సమానంగా సింహాసనం మీద ప్రస్తుతం కూర్చున్నావు అంటే ఎవరు స్వీకరించకపోయే వాళ్ళు కానీ ఫస్ట్ టైం అది ప్రకటించినప్పుడు స్వీకరించలే కాబట్టి ఇక్కడ ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే లాస్ట్ అధ్యాయంలో పదవ వర్షంలో ఉంది ఎవరి కొరకు రాయబడింది అనేది పన్నెండవ వర్షం అనుకుంటానికి ముందు కరెక్ట్ పదకొండవ వర్షంలో మరియు అతడు నాతో ఇలాగో చెప్పాను ఈ గ్రంథం అందున్న వాక్యములకు ముద్ర వేయవలద్దు ఇది ముద్ర వేయవలదు అంటే ఇవి ఓపెన్ ఆల్రెడీ ఈ పుస్తకం ఆల్రెడీ ఓపెన్డ్ కాబట్టి ఎనీబడి క్యాన్ లర్న్ ఎనీ బడీ అండర్స్టాండ్ నేనైతే అక్కడ అర్థం చేసుకుంటున్నా ఒకవేళ ముద్రించబడింటే అర్థం కాకపోతే ఎందుకంటే ధాన్యాలు గ్రంథం ముద్రించబడింది నువ్వు సీల్ చేసే ధాన్యాలు ఇవి నీ కాలానికి కావు ఒక కాలం కొడుకు ఇవి ముద్రించబడ్డాయి అంటుంది ఇక్కడ ఓపెన్ అయినాయినంట ఇక్కడ చాలా క్లియర్ గా టెన్త్ వీటిని ముద్ర టెన్త్ బ్రదర్ 10th వచ్చిన తర్వాత చూద్దాం 11th ట్వంటీ టూ చాప్టర్ ట్వంటీ టూ టెన్త్ వర్స్ లో ఉంది మాది ఒక నాతో ఇలాగ చెప్తాను ఈ గ్రంథ ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాబట్టి ఇవి ముద్ర ముద్ర వేయవర్లేదు కాబట్టి ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఆ స్టార్టింగ్ పాయింట్ చూస్తే గానీ మనం ధైర్యంగా వీటిని ముందుకు తీసు తర్వాత పదకొండవ స్థానంలో సంఘకాలం ఈ కింద గురించి మాట్లాడతాడు సంఘ కోసము సంఘముల మీద కాబట్టి సంఘంలో ఎట్లా ఉంది అనేది ఇక్కడ ఉంది పదకొండవ స్థానంలో అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము ఆ ఫుట్ నోట్స్ వన్ ఉంది ఫూట్ నోట్స్ వన్ ఏమంటుందంటే లేక చేయును ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో చేయనుంది చెయ్యనిమ్ము అంటే ఇగ్నోర్ చేయమనేది కాదు ఇక్కడ చెయ్యను అంటే చేస్తూనే ఉంటాడు చివరి వారికి అంటున్నాడు ఇక్కడ పదకొండవ స్థానంలో నాలుగు క్రైస్తవ గుంపులున్నాయి చర్చ్ సిస్టమ్ లో మొదటిది అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేస్తూనే ఉంటాడు అపవిత్రులైన వాడు ఇంకనూ ఉండును నీతిమంతుడు ఇంకా నీతిమంతునే ఉండును తర్వాత చూడండి పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుగానే ఉండును ఇక్కడ నాలుగు క్రైస్తవ గుంపులున్నాయి అయితే ఏ గుంపులో ఉన్నా గురుతెరిగి తెలుసుకో అనేది ఒక చాలా ముఖ్యమైన పాట నేను ఎప్పుడు వాడుతా ఉంటాను ఇక్కడ చూసినప్పుడు విలేజెస్ లన్న ఫోక్ సాంగ్ లాగుంటది అది ఏ గుంపులు ఉన్నవో గురుతెరిగి తెలుసుకోకపోతే ఏదో గుంపులో ఉండిపోతామంటాం తెలియక బట్ తెలుసుకున్నప్పుడు ఇక్కడ చూడండి లాస్ట్ రెండు గుంపులు నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రైచస్ అండ్ హోలీ అంటే గ్రాడ్యుయేషన్ అంటాం కదా దేవుని దైవికమైన జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగడంలో గ్రాడ్యుయేట్ ఎదగడం అన్నట్టు ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ యాక్చువల్ గా అయితే ప్రకటన దాని ఇంకా హయెస్ట్ గ్రాడ్యుయేషన్ అది మనం ఇంతవరకు ఎప్పుడు ధ్యానించలే ఎప్పుడన్నా దానికి మనం ఇంకా టైం సిద్ధపడలేదు గాడ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ గ్రాడ్యుయేషన్ వరకు తీసుకెళ్తారు దేవుడు అక్కడ ఉంది వాచర్స్ అని పదం వాచర్స్ లెవెల్ కి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రకటన ఆ యొక్క ఇంకా బ్రదర్ కూడా చెప్తున్నట్లు చనిపోయిన వాళ్ళ ధన్యులు ప్రభునందు చనిపోయిన వాళ్ళ ధన్యులు మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు పరదేశంలో ఉన్నారా హెవెన్ లో ఉన్నారా ఎక్కడ ఉన్నారు వారి ఆత్మలు ఇవన్నీ ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాయి వాటి ఆన్సర్స్ కానీ ఇప్పుడు నేను అవన్నీ ఇది ప్రిపరేటరీ దశలనే మనం ఉన్నాం కాబట్టి యోహోన్స్ వార్తకు వెళ్లిపోయి ఆయన బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఒకసారి ముఖ్యంగా బానగేన్ ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా బానగేన్ యూహాను శువార్తలు తప్ప ఎక్కడ లేదు బానగేన పదం బైబిల్ అంతట యోహాను ఒక్కరికి అది బయలుపరచబడింది బానగేన్ అందుకే ఆ శిష్యులు మత్త మార్కు వీళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళు వాళ్ళ పుస్తకాలలో బానగిరి అనే పదాలు రాయలేదు వ్యూహాను ఒక్కడే ఎందుకు క్యాప్చర్ చేయగలిగాడు వారి ప్రభు చెప్పింది కదా నీకో దీంతో ఒకడు నూతనంగా జన్మిస్తనే గాని తిరిగి జన్మిస్తేనే గానీ వాడు పద్మరాజ్యంలో ప్రవేశించడం అన్నాడు అది మళ్ళీ ఇతర సువార్తికులు ఎందుకు క్యాప్చర్ చేయలేదు యోహన్ ఒకడే క్యాప్చర్ అంటే ఆయన చాలా క్లీన్ అబ్జర్వర్ అనే విషయం నేను కాబట్టి బైబుల్ స్టడీలో ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్ మనకు అవసరం అనేది నేను అక్కడ బానగాను ఇప్పుడు ఉదాహరణకి బానగేన అడిగినప్పుడు ఎబ్రోన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్ గా ఎవరు చెప్పలేదు బానగేనంటే కృతంగా జన్మించడం అంటే ఏంటి అయితే నాకు టూ లో ఒక సిస్టర్ బయల్పరచబడింది ఇట్లనే నేను డిస్కస్ చేసినట్టు బైబుల్ స్ట్రీలో ఒక సిస్టర్ సూజన్ అని ఆయన పేరు ఆయన ఎంత చక ఇంటర్ప్రీట్ చేస్తుంది బైబిల్ ఎందుకు అంటే అంత కాన్ఫిడెంట్ గా ఆయనే చెప్పింది ఇప్పుడు మనకు బయలుపరచబడ్డ సీక్రెట్స్ మనం అందరు చెప్పకపోతే ఆ సీక్రెట్స్ మనకి కావు ఎందుకంటే ద్వితీయోపదేశము ఇరవై అధ్యాయంలో ఇరవై తొమ్మిదో మనం ఇంతకు ముందుకు ఆ ప్రతి రహస్యము మన తండ్రిది మన ప్రభుది మన దేవునిదే రహస్యములన్నీ ఆయన అధినే ఉన్నాయి అవి బయల్పరచబడ్డప్పుడు అవి మన అవుతాయి మన కాబట్టి అవి బయల్పరచబడ్డాయి మన బయల్పరచబడ్డప్పుడు స్వీకరించిన అవి బయలుపరచబడ్డాయి పొందిన వాడికి మరే అధికంగా ఇవ్వబడినది లేని వాడి ఉన్నాయిగా తీసుకు వాక్యం కాబట్టి వీటిని కాన్సన్ట్రేషన్ తో చేసినప్పుడు ఆ సిస్టర్ నేర్పించింది ఏంటంటే ఒక మెథడిస్ట్ మినిస్టర్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ కిస్తాం అనుకోండి జేమ్స్ స్ట్రాంగ్ అయిన పేరు ఈ జేమ్స్ స్ట్రాంగ్ అనే వ్యక్తి తన లైఫ్ టైం డెడికేట్ చేసి బైబిల్లో ప్రతి పదానికి ఒక వర్డ్స్ రూట్ వర్డ్స్ కి మీనింగ్ కనుక్కున్నాడు లైఫ్ టైం డెడికేషన్ అయిన మొత్తం లైఫ్ అంతా ప్రతి స్ట్రాంగ్ నంబర్స్ అని ఒక పుస్తకం చేశాడు నేను ఆ పుస్తకం ఫాలో అవుతాను ఈరోజు ఓపెన్ గా చెప్తాను strong numbers follow gaakapothe holy spirit undi kuda nuvat ardham chesukoledu endukante holy spirit lead chestadu kaabatti ipudu chudandi ee udaharane ki johann swartha 3 vadhyanu 7 avasthango born again ane padam undi akada jesus and said unto him verily verily i say unto thee except a man be born again he cannot see the kingdom of god satnar kaabatti born again anapudu satti padanikaina james strong number strong number 7 ఇది చాలా పెద్ద ఇంతలా ఉంటుంది పుస్తకం దాన్ని కొనుక్కోరు మనం ఇంట్లో పెట్టుకోలేం గానీ సాఫ్ట్వేర్ ఉన్నది వర్డ్ ఈ అనే సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ వేసుకుంటే బైబుల్లో ప్రతి పదం దగ్గర మీ కర్త పెడితే ఆ నంబర్ చెప్తుంది ఆ నంబర్ లో ఉన్న మీనింగ్ చెప్తుంది అయితే నేను ఈ జాన్ చాప్టర్ త్రీ చాప్టర్ వర్డ్ త్రీ చూస్తే అక్కడ అనే పదానికి మీనింగ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సిస్టమ్ నేర్చుకోకపోతే మనము ఈ ప్రకటన గ్రంథం ని రొటీన్ ఎక్సర్సైజ్ లాగా ఇంతకు ముందు చేసిన ఎక్సర్సైజ్ లాగానే ఉండిపోతుంది ఈ పుస్తకం నెక్స్ట్ లెవెల్ కి మనం గ్రాడ్యుయేట్ కాలేకపోతున్నాం కాబట్టి బాన్ అగైన్ నేను బాన్ అంటే బాన్ అంటే మీకు తెలుసు అక్కడ స్ట్రాంగ్ నెంబర్స్ ఇది గ్రీక్ వర్డ్ కాబట్టి న్యూ టెస్ట్మెంట్ ఆయన గ్రీక్ వర్డ్స్ హీబ్రూ వర్డ్స్ అన్నిటికీ రూట్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిండి ఆయన ఆ పుస్తకంలో అయితే బాన్ అగైన్ అగైన్ అనే పదం నేను దగ్గర పెట్టిన జీఈ జీ ఫైవ్ నాట్ నైన్ లో దానికి మీనింగ్ ఏమి ఇచ్చిందంటే ఫ్రమ్ అబౌవ్ అని ఉంది బై అనాలజీ ఫ్రమ్ ద ఫస్ట్ బై ఇంప్లికేషన్ ఎన్ న్యూ ఫ్రమ్ అబౌవ్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్ వెరీ ఫస్ట్ ఇట్లాంటి మీనింగ్స్ ఇచ్చాడు అక్కడ కాబట్టి బోర్న్ అగైన్ అంటే ఏంటంటే సమ్వన్ హూ ఈస్ బోర్న్ ఫ్రమ్ అబౌవ్ అన్న మీనింగ్ నాకు ఇది చూడకపోతే నా లైఫ్ లోపలి అర్థం కాకపోయింది మనం ఎవరు అయినా అనుకో అలీలో చెప్తాను అది నువ్వు తిరిగి జన్మించకపోతే నరకం పోతావంటే తిరిగి జన్మించడం అంటే ఏంది అని అడిగింది అనుకోండి వాడు ప్రశ్న మనం చెప్పలేం జవాబు ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే దానికి తగిన ఇంటర్ప్రిటేషన్ లేదు బైబుల్లో పాపమ్మో అనేది మొదటి జన్మ పరిషద్త్ అనేది రెండవ జన్మ అని చెప్తే వాడికి అర్థం కాదు కాబట్టి ఇక్కడ ఉంది బాన్ అది ఏంటంటే సమ్వన్ హూ ఇస్ బోర్న్ ఫ్రమ్ అబౌవ్ అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన అన్నట్టు కాబట్టి జన్మ అని కూడా చెప్తుంది ఇక్కడ ఏ న్యూ అంటుంది అట్లా ఈ న్యూ మన ప్రగదన గ్రంథానికి వచ్చేపటి కూడా ప్రతి వర్డ్ ఈ జేమ్స్ అన్నట్టు ఒక జన్మించినట్టు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వర్డ్స్ కి మనం ఎట్లా ఈ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఎట్లా యూస్ చేయాలనేది అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అన్నట్టు ప్రతి పదం దగ్గర ఆ వర్డ్స్ నంబర్స్ ఇస్తున్నారు ఆ నంబర్ లో ఉంటుంది యాక్చువల్ హిడ్ అండ్ మీనింగ్ కాబట్టి ఉదాహరణకి మెథడిస్ట్ పాస్టర్ కంప్లీట్ లైఫ్ టైం డెడికేట్ చేసుకుంటుంది యాక్చువల్గా అయితే నైన్టీన్ ఫార్టీస్ వరకు ఫిఫ్టీస్ వరకు కూడా చూసేవాళ్ళు బైబిల్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు బైబిల్ స్టడీ చేసేవాళ్ళు ఈ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మర్చిపోయా పుస్తకాన్ని మెథరీస్ చర్చ్ నుంచి గ్రేట్ మినిస్టర్స్ వచ్చారు యాక్చువల్ గా చాలా డెడికేటెడ్ ఉండి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు సొసైటీ మీద అన్ఫార్చునేట్లీ ఈ రోజు మెథరిస్ చర్చ్ కూడా ఎట్లా మనకు తెలుసు కానీ ఈ వర్డ్ సిస్టమ్ ఇక్కడ నుంచి మనం నేర్చుకుంటున్నాం ప్రతి పదం ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిట్ అన్నప్పుడు అక్కడ పెట్టాలనుకోండి ఎగ్జాక్ట్ మీనింగ్ అన్ని చూపిస్తుంట అది ఒరిజినల్ మీనింగ్ ఏంటి ఈ రోజు మనం అర్థం తీసుకుంటున్నాం మనకు తెలిసిపోద్దు అన్నట్టు డిఫరెన్సెస్ కాబట్టి ఇప్పుడు చూడండి ఆ వ్యూహాను సవార్తలో ఈరోజు మార్నింగ్ నేను చదువుతుంటే నాకు అది రివీల్ అయింది వ్యూహానుకి ఎందుకు ఇంతగా బయలుపరచబడినయి ఈ విషయాన్ని కాబట్టి అటువంటి స్పిరిట్ మనం పొందుకోగలిగితే మనం కూడా వాటిని చూడగలం నా అండర్స్టాండింగ్ చూడండి ఇరవై వచ్చినంలో మన ప్రభు పునరుద్ధనం తర్వాత విషయం చెప్పబడుతుంది చీకటి ఉన్నప్పుడు అక్కడ మరియా మద్ద లేని మరి పెందల కడ చూస్తాము దాని తర్వాత ఆమె తిరిగి పరిగెత్తుకుని వచ్చింది సీమో నద్దకు దాని తర్వాత రెండో వర్షం ఏముందంటే ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు నద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చిందంట అంటే అలా వ్యూహాను రాస్తున్నాడు తన గురించి యేసు ప్రేమించిన మరి ఒక అంటే ఏసు ప్రభు ఇతన్ని మరీగా బాగా ప్రేమించిన తాను సాక్షించుకుంటున్నాడు అంటే ఏసు ప్రభుని ఇతను ఎంతగా ప్రేమించాడు యేసు ఎంతగా ఇతని ప్రేమించాడని ఇక్కడ చెప్పబడుతుంది ఓకే ఆయన ప్రేమించిన వారికి వీటిని బయలుపడుతుందని నేను నేర్చుకున్న పాయింట్ మనం అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం కూడా ఇంపార్టెంట్ తర్వాత ప్రభువును సమాధంలో ఎత్తుకుని ఆయన ఏడుస్తుంది అరితి గారు దాని తర్వాత నాలుగవష్ట్రంలో వారిద్దరు అంటే పేతురు వ్యూహాను వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు అంటే మన వ్యూహన్ గురించి మాట్లాడుకుంటున్నాడు థర్డ్ పర్సన్ లో ఆ శిష్యుడు పేతుడి కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దకు వచ్చింది అంటే జాన్ ప్యాషన్ ఎట్లుందనేది మనకు అక్కడ అర్థమవుతుంది ఆయన పేతుల కంటే ఎంత ఫాస్ట్ గా పరిగెత్తి అంటే ఫస్ట్ నేనే కనుక్కోవాలి పరిస్థితి ఫస్ట్ నేనే చూడాలి ఈ పరిస్థితి మన ప్రభు లేచనేసి మన ప్రభు కనిపిస్తున్నాడంటే ఏం జరిగింది కనుక్కోవాలన్న ప్యాషన్ వ్యూహాన్ లో నేను చూస్తున్నా పేతుడు యాక్చువల్ గా పేతుడికి తీసుకు అనుభవించడం దేవుడు మీకన్నిటిని చూడమని కానీ పేతుడికంటే ఎక్కువ ప్యాషన్ కలిగి పరిగెత్తిన వాడు వ్యూహాన్ ఇక్కడ చెప్పబడుతుంది తన తన గురించి తనని చెప్పుకుంటున్నాడు ఇక్కడ ఇండైరెక్ట్ గా దాని తర్వాత ఏమైందంటే పదో వర్షంలో ఏం జరిగింది ఆరో వర్షంలో చూడండి ఏం జరిగిందో అంతటా సీముని పేతులు అతన్ని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినయో ఆయన తల రుమాలు వార నారబట్టల యుద్ధ ఉండక వేరొక చోట పడి ఉండటో చూచాను తృప్తి పెట్టి ఉండేటో ఇప్పుడు చూడండి ఎనిమిదో వర్షంలో అప్పుడు మొదట సమాధితకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి చూచి నమ్మేను ఇది ఆయన సీక్రెట్ యోహాన్ యొక్క జీవిత విధానం యోహాన్ పర్సనాలిటీ డీటెయిల్ గా స్టడీ చేస్తా ఉంటాను పేసూర్ పర్సనాలిటీ గా స్టడీ చేసిన ఎందుకంటే సరే అంటే పుస్తకాలని కాదు ఇక్కడ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళ నేచర్ వాళ్ళలో ఉన్న ఆ యొక్క స్పిరిట్ ఎట్లా పనిచేసింది అనేది నేను కేర్ఫుల్ గా స్టడీ చేస్తే నాకు ఇది అర్థమైంది ఇక్కడ ఆయన సీమో తర్వాత పరిగెత్తుకు తెచ్చి వీళ్ళిద్దరికి రేస్ అవుతుంది యాక్చువల్ గా పేస్తు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్న రేపు తెలుగుతుంది ఎవరు ఫస్ట్ తెలుసుకోవాలి ఎవరు ఫస్ట్ తెలుసుకోవాలని పేసుడు పరిగెత్తున్నాడు యోహోని ఇతరు ముందు పరిగెత్తిండు సమాధి దగ్గరికి లోపలికి వచ్చేసి కానీ ఈయన సమాధినికి లోపలికి వెళ్ళిపోయాడు సమాధి లోపలికి వెళ్ళిపోయి పేరు ముందే ఏం చేసింది చూడండి అప్పుడు మొదట సమాధితకు వచ్చిన ఆశిష్యుడు లోపలికి పోయి ఇచ్చి వచ్చి నమ్మేను ఏమి నమ్మేడు పేతుడి ఇతను నమ్మేండు ఆయన తిరిగి లేచిండు అని దాని తర్వాత చెప్తున్నాడు ఆయన మృతులలో నుండి లేచి అగత్యము లేఖనను వారి గ్రహింపరయ్యి అంతటా ఆ శిష్యులు తిరిగి వారి ఎద్దకు వెళ్ళరి కానీ ఇతను నమ్మిండు ఆయన చెప్పిన వాగ్దనం ప్రకారంగా మూడోనాడు తిరిగి లేచినను అన్న విషయాన్ని అతను చెప్పిండు కాబట్టి అతను మర్సనాలిటీ ఏంటంటే సంపూర్ణంగా చూడాల ఇంకొక స్థలంలో ఆయన ప్రభు లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతాతను శిష్యులను మీలో కొందరు నేను తిరిగి వచ్చేంత వరకు నిలిచి ఉంటారు అన్నాడు మీ లోకంలో అంటే అప్పుడందరూ ఒకర్మహరావు తీసుకుని ఎవరు ఎవరు తీననా అని అడుగుతున్నారు వ్యూహాన్ని గురించి అయితే పేతుడు అంటుంది పేదరు మాలో ఎవరు తవ్వా యూహానా అని అప్పుడు పేతర్ని హెచ్చరిస్తా ఉంటాడు యూహాను నేను తిరిగి వచ్చేంత వరకు ఈ లోకంలో ఉండడం నాకు ఇష్టమైతే నీకేంటి అంటాడు అయితే శిష్యులందరిలోకి యోహాను ఓల్డెస్ట్ టైప్ కైండ్ అన్నట్టు అందరు చనిపోయినట్టారు కానీ ఇతను చనిపోయినట్టు మనం ఎక్కడ చూడడం ఫాస్ బుక్ ఆఫ్ మాటర్స్ ఎవర తీస్తాను అతను చనిపోయిన మనకు ఎక్కడ కనిపించవు అందరు చనిపోతారు కానీ ఇతను ఎన్నిసార్లు ఆ యొక్క సలసల కాగే నూనెలో వేసి తీసినా చనిపోడునా సాధారణంగా అయితే చనిపోవాలి కదా నూనెలో వేస్తే వాటిలో చనిపోడు చనిపోతే ఇంత కఠినంగా ఇంత రఫ్ గుండీ నేను తీసుకపోయి ఇంత తల్లనొప్పి మన ఎక్కడ ఉంటే అక్కడ సువార్త ప్రకటించి మనుషులు మారుస్తుందని ఆయన తీసుకపోయి పద్మాస దీపంగా వాడేస్తుంది ఇది ఎక్కడ ఉంటుంది అంటే నీకు తెలుసు గ్రీస్ టర్కీ మధ్యలో ఆ యొక్క సముద్ర తీరంలో ఉంటది అది ఇంట్రెస్టింగ్ ఏంటంటే కిందక మనం ఏడు సంఘాల గురించి మనం జన్స్ ఏడు ఆత్మాల గురించి ఇవన్నీ టర్కీలో ఒకప్పుడు యాక్చువల్ గా టర్కీ ఏషియాలో ఉండాలా కానీ పార్ట్ ఆఫ్ టర్కీ యూరోప్ లో ఉంటది అందుకే అది యూరేషియన్ కంట్రీ అంటారు దాన్ని టర్కీ గ్రీస్ అన్ని నైబర్హుడ్ అన్నట్టు నైబరింగ్ కంట్రీస్ ఈ ఏడు సంఘాలు యోహాను భక్తుడు ప్రకటించిన ఆ యొక్క హెచ్చరించిన సంఘాలు ఒకప్పుడు టర్కీ దేశం ఉండేది టర్కీ నుంచి అది సారీ అది కాన్స్టెంటీన్ లోపలి డివైడ్ అయినాక అవన్నీ పోయినాయి ఆ దేశాలు అవి ఆల్మోస్ట్ నైన్టీన్ ఇయర్స్ ఆ చర్చి ల ఉండేవాళ్ళు ఎప్పుడైతే టర్కీ ఆ గ్రీసు ఒప్పందం ఆ కుటుంబీకుల అందరినీ వాపస్ పంపించేసారు దేశానికి ఈ రోజు ఆ చర్చిలన్నీ లేదు కూలగొట్టేశారు వాటిని ఉండే చర్చెస్ ఉండే అవన్నీ బిల్డింగ్స్ నైన్టీన్ ఇయర్స్ ఉండే మొన్నటి వరకు అంటే ఒక ఇయర్స్ వరకు రోజు లేవు చర్చి అయితే నేను అర్థం చేసుకున్న ఏంటంటే ఆ చర్చిలో నింటే ఈ రోజు మనుషులు తిరుణాలకు పోయేవాళ్ళు క్రిస్టియన్స్ అది తప్పు కదా అది విగ్రహారధనే కదా చర్చి పోవడము విగ్రహారధన మనమే చర్చ్ హోలీ మనుషులే చర్చి కాబట్టి ఇదంతా సంఘం గురించే రాయబడింది అన్న విషయాన్ని మేము ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం కాబట్టి భయపడడానికి అవసరం లేదు ఎందుకంటే మన ప్రభు తన పిల్లలకు చెప్పకుంటే ఎవరు చెప్తాడు తండ్రి పిల్లలకి వచ్చే స్టోరీస్ చెప్పినట్లు ఆయన ఖచ్చితంగా మనకు చెప్తాడు నేనైతే ఆయన కళ్ళ దగ్గర గుర్చొని మర్యాదగా ఇది నేర్చుకోవాలని సో దట్స్ మై ఓవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బుక్ ఈ బుక్ అంతా సంఘం కోసమే సంఘం మీదనే రాయబడింది అని అక్కడ ఉంది చివరి వసంలో ఇది బయట సంబంధించింది కానే నాన్ క్రిస్టియన్స్ కి సంబంధించిన ఒక్క విషయం నేను ఇక్కడ చూడ చూడలేదు ఇంతవరకు నేను ఎన్ని గణించినా ఎందుకంటే మన ప్రభావడు కానీ ఆయన సత్యావంతుడు కాబట్టి ఆయన చెప్పింది ఏంటి ఇది కేవలం సంఘం కొరకే సంఘం మీదనే రాయబడింది ఈ పుస్తకం అంతా అండ్ ఇది ఆల్రెడీ ఓపెన్ సీల్ సీల్ ఓపెన్ అయినాక చదవడమే మన బాధ్యత చదివితే ఖచ్చితంగా సహతుడు పరిశుధాత్ముడు ఆయన నడిపిస్తాడు ఏ రీతిగా బాల్సి వస్తాడు ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక ప్రీసెట్ మైండ్తో ఉన్నాం గతంలో ధ్యానించాము కామెంట్రీస్ చదివించాము పార్టర్స్ చెప్పింటారు వాళ్ళనివని ధృవీకరిస్తాం మనం కానీ పరిశుధాత్మ వస్తున్నప్పుడు సర్వా సత్యంలోకి నడిపిస్తున్నాడు కాబట్టి ఎటువంటి డిఫరెన్సెస్ ఎటువంటి తప్పదమ్ములు ఉన్నా వాటిని సరిచేసి ఆయన తీసుకొని పోతున్నారు ఎందుకంటే మన పిల్లలం కదా చిన్న పిల్లలం కాబట్టి చిన్న నూర పిల్లలు కాబట్టి నెల నెలగా నడిపించుకుంటే దేవుడు అది నా ఓవర్ టు భాస్కర్ థ్యాంక్ యూ సార్ ఫర్ హ్యాడింగ్ ద గ్రేటర్ లెవెల్ ఆఫ్ ఇంట్రొడక్షన్ and north city live after and then distinction that that uh, these word of God. uh anyway uh, i think uh, time is moving on so we will preserve this thing for uh, tomorrow also and the uh, chakravarti garle mataledu vijay garulu mataledu so we all will meditate once more we will meditate individually in our room and then we will see what lord is uh, speaking to us the better we understand the introduction more clearly we will understand what is behind that so uh, i would prefer if everybody agree we will retain this uh, seven verses the first portion uh, and we will deal upon it uh, and talk about the share and uh, let's conclude on that tomorrow in that now we will uh, get into prayer uh, since time has uh, limitation i request everyone to uh, be brief in their prayer uh, and uh, everyone will pray uh, after everyone after everyone after that uh, we will do the program i will start uh, uh, prayer from vijay followed by dean and then uh, i will pray and then in uh, the circle we will pray at the last and give benediction okay so వాయి వినిపిస్తుండే పరి మనసుల మీద అల్చుల మీద ప్రభావ పెట్టి తండ్రి పాపముల ప్రభావలోకి వెలుగులోకి మమ్మల్ని పిలుస్తున్నావు ప్రభావం ప్రభావ ఈ రోజు మాట్లాడుతున్నారు ప్రభా అనేక మర్మవులను ప్రభావితమైన ప్రేమ తండ్రి సంఘాలు గురించి బాగా సంఘాలను రక్షించుకున్నట్టు మీ యొక్క ఆలోచన జరగబోయే వాటిని నాయనా భూత భవిష్యత్తు కాలములను ఎరుగు దేవుడవు తండ్రి నిరంతరం ఉండి వాడవు ప్రభా అమున వాడవు ప్రభు మరణము లేని వాడవు ప్రభా దేవుడవు తండ్రి దీని నుంచి వాటిని బట్టి ఆయన జరుగుతున్న వాటిని బట్టిగా తండ్రి ప్రభావితం నిజమే నేర్చుకోవలసి నడిపించినట్టు నడిపిస్తున్నారు ప్రభు ఇటు ప్రేమ నాయన గొప్పది ప్రభువ ఆయన ఒక తల్లిలో తండ్రిలో ఒక కుటుంబంలోని సహోదరులలో ఎక్కడ లేని ప్రేమ ప్రభుత్వం తీసుకున్నాను యోగ్యత లేని ప్రభు ఆయన అనే కులసిన వారము నుండి నిన్నే తప్పని చేసే వారముగా ముందు కొడుకు ఆయన తండ్రి ప్రభా మేము ఏ సంగములో ఉన్నామో మాకు తెలియదు ప్రభా కానీ ఏర్పడత సహాయం చేయండి తండ్రి మీరు అన్ని సంఘాలకు ఏడు సంఘాలకు హెచ్చరిస్తూ పత్రికలను రాస్తున్నారు ఈ శ్రద్ధ ఆ పత్రికలను మేము ధ్యానించి తండ్రి ప్రభా మేము వాటి తీసుకునేటప్పుడు భద్రముగా ఉండుకునేటప్పుడు ఆయన సహాయం చేయండి ప్రభా వంద గారిని తండ్రి ప్రభావ లోతుగా ఉన్నారు తండ్రి ఆయన సందీప్రవాహన కొలతను తెలుసుకున్నారు ఆదిమ వాక్య లేఖకు నేను కూడా వెళ్ళొక టైం కొనిప్రవాహం అయినా ఈ కరతే కలుద్దాం ఈ రోజు ఇక్కడే జండేకకు 1000 మంది సంక్షిప్తం ఈ ప్రమాణన లేఖకు ధ్యానించి మా కుటుంబం దీనిర్మనాలని బోధించమలారు వచ్చినటువంటి తీర్పుకిని రెఫరెన్స్ గాని కేంద్రసేన సర్కార్ శాంసరి దత్తలుకు 1000 మంది తోనే లైనే ఇక్కడి వెంటగా నౌకరం నేను ఎదురు చూసే వారంగా ఉండాలి సార్ జీవించండి వారి ద్వారా ఇంకా అనేక విషయాలు మాకు బయలుపరుస్తుంది ఆయన ఇంకా ఎవరైతే చెప్పలేకపోయినారో నాతో సహా మంచి జ్ఞానం దయచేడు తోడు పోగా తగ్గించుకుంటున్నాం తండ్రి ఇసు ఆయన జ్ఞానముని భారాలనుగా అడిగి ప్రతివానికి దయచేయాలి ఆయన అటు జ్ఞానముని దయచేయాలని వేడుకుని అది ఏదను కంట్రీ ప్రవ నే కవిశాల निमित्त నేను ప్రతి దినం కార్ధిస్తానుండి ఒక ప్రవహాతో నే కవియాలు బయట తీసిన ఒక సాంఘిక ప్రతిజ్ఞ పరిచయమైన జనరల్ ప్రవ ఇంకాను ఆనరం చేసన మొత్తం తో బాధపడుతున్న ప్రజల నర్ ప్రవారనిను కనుగొ కార్ధిస్తను వాస్తవ ఇద్దర్ల యొక్క కార్యధిస్తన కారణం రాలి దెబ్బలు ఇస్తున్న జ్ఞానాత్మని అదరం గారిని ఎందరి ప్రవ ఇంకా uh, సత్యాన్ని ఎంతగా గ్రహిస్తున్నామో స్నేహితులకు చూసి అక్కడి నుంచి వారిని బయటకున్నారు వారిని సహాయం సత్యం చేత ముందు మీరు నమ్మల్ని కాపాడకున్న ప్రభువ దిక్కుకి వందనాలు ప్రభువ సహాయం మనం అభివృద్ధిించుకున్నాను మేము నొచ్చు మరపకొడు మీ సమరదైన యేసుక్రీస్తు కంట జనమే నాడు సాధిస్తాడు యేసుక్రీస్తు ఆమే మోమే ఆమే దేవునితో తంగియే నమ్మన దేవా వేయనే కపాల రూచి సింసన పొస్తు ఈ రోజు దేవుని వాక్యం ద్వారా తబేయనన నాతో మాతో మాట్లాడడానికి ఉన్నారు ప్రయాన్ని బట్టి నీకు ఉన్నారు ప్రభావం ధ్యానించడానికి ఇచ్చిన సమయం బట్టి నిగ్రత ఉన్నారు ఆరోగించడానికి ప్రభావ తన గురించి వాక్యం గురించి చర్చించడానికి ప్రత్యేకంగా నీ వాక్యాన్ని ప్రేమించడం ప్రభావ సభ్యే నీ సత్యానికి తెలుసుకున్న వారికి ఉన్నామని ప్రభాకర్భి మాకు నేర్పించిన ప్రతి కొత్త సభ్యే నలంపుని బట్టి వాక్యాల బట్టివా తండ్రి ఆయన దానికో చరిత్రను బట్టి నీకు ఎంతో వందనాలు పూర్తి జరుగుతున్నాం ప్రభావా తండ్రి ఆయన నీకు ఎంతో వందనాలు శారీగా తండ్రి మమ్మల్ని అందరినీ ఆయన ఒక నూతనమైన మెట్లు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు ఎంతో వనాలు ప్రభావ ఏదో తండ్రి ఆయన కోవిడ్ గురించి సాధన చేయటమే కాకుండా నీ రాకొడితే సిద్ధపడటం కాకుండా తండ్రి ఎన్నో విషయాల గురించి సాధన చేస్తూ తండ్రి అనేటి గురించి వస్తువుల గురించి సాధన చేస్తూ తండ్రి సభ నీ వాక్యాన్ని ప్రభా ప్రత్యేకంగా నీ రాకపోతయి నా సిద్ధపాటు నిలుసుకోవటానికి ప్రభావ ఏదైతే తండ్రి నిన్న సంఘదాన్ని ప్రభావ నేనైతే మరుగుపరిచిన ప్రభావ దాన్ని ధ్యానించకుండా వేరే విషయాలు ధ్యానించే వారుగా ఉన్నారో అటువలే నీరాకొరతాయి తండ్రి నిన్న సంఘాన్ని సిద్ధపడుతున్న వారుగా వాళ్ళు వాగ్దానము తండ్రి నన్న నీ ప్రవచనాలు సభా ఇవన్నీ తండ్రి ఆయన పదు పడిపోయి ప్రభా తండ్రి ఈ రోజు సమయంలో తండ్రి దీన్ని మేము ధ్యానించడానికి తండ్రి ఆయన గ్రూప్ గా మీరే సహాయం చేస్తున్నందుకు నీకెంత వర్ణాలు సభా దీని ఇంకా ధ్యానించడానికి ప్రభా తండ్రి అటువలే ప్రభా దీంట్లో ఉన్న తండ్రి మంచి రహస్యాలు సత్యాలు చేసుకోవటానికి మాకందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రచనశేఖర్ బట్టి వన్నాలు ని తండ్రి ఆయన ప్రభా మాకు సహాయం చేయడానికి తండ్రి ఆయన అనేక లెక్కలు ద్వారా అనేక చరిత్ర ద్వారా ప్రభా నేర్పించడానికి ఇచ్చిన జ్ఞానము తండ్రి ఆయన మా మధ్య తండ్రి రాష్ట్రం ఉంచినందుకు నీకున్నారు వ్యవసాయం బట్టి ఉన్నాడు తండ్రి రాష్ట్ర ఇచ్చిన స్థలాను బట్టి నీకు తెలిస్తున్నాను తండ్రి కొత్తగా వాడుకొని ప్రభా తండ్రి ఈ వాక్యాన్ని ప్రభావిత ఎక్కువగా ధ్యానించడానికి సభా తండ్రి నేను రైతుగా మేము దీంట్లో మేము వరదనట్లుగా తండ్రి నేను ఈ వాక్యం తెలుసుకుంటూ వల్ల సమీపంగా వచ్చినట్లుగా తండ్రి మాకు అందరికీ దయచేయండి తండ్రి నేను బాస్కర్ బట్టి వందలు తండ్రి నేను చక్రవర్తి బట్టి వన్నాడు తండ్రి విజయ్ బట్టి వందలు తండ్రి నెరీట్ తండ్రి నేను బెదవమి సిమెస్ ప్రభావా తండ్రి నేను మీ బిడ్డలందరినీ స్వభావం అర్థం చేసుకుంటూ మీరు సంపత్ మా పరిచయాలని మీరు జీవించి ఆశీదించుకున్నారు ప్రభా తండ్రి ఆయన ప్రభావంతో తండ్రి ఆయన పనుల్లో ఉన్నారు అనేకలు ప్రభావ తండ్రి ఆయనను తండ్రి ఆయన ఈ రీతిగా తండ్రి మమ్మల్ని ప్రభా ఏ సమయంలో నేను ఇంకా కొంచెం డిస్కరేజ్ అవుతూ తండ్రి లేదా ఆసక్తి పడిపోతూ ఉన్న ఆ సమయంలో ప్రభా తండ్రి ఆయన మా పనుల్లో లేకపోతే తండ్రి ఆయన ఉద్యోగాల్లో ప్రభా తండ్రి ఆయన తండ్రి కొంచెం బిజీ అవుతున్నప్పుడు తండ్రి మీరు మళ్ళా ఎంకరేజ్ చేసి ఈ వాక్యాన్ని మా మధ్య తీసుకొచ్చి ప్రభావ తండ్రి మా ఇంట్రస్ట్ ని ప్రభావ తండ్రి మా ఆకర్షి పెంచుతున్న విధానం బట్టి ప్రభావీ వర్ణాలు తెలుస్తున్నాం అటువలే తండ్రి ఇంకా తండ్రి నేను మా గ్రూప్ లో తండ్రి మీరు జీవనం కోరుతున్నందుకు నీకెంతో వర్ణాలు తెలియస్తున్నాం ప్రభావితిగా తండ్రిని సూచించి నెలకొస్తూ తండ్రి నా యొక్క వచ్చేసిన ప్రతిపాదన తల్లి కూడా ఉపయోగిస్తూ కోవిడ్ చకిత్స పడుతున్న బిడ్డలని పడకల్లో ఉన్న బిడ్డల్ని మరణించుర ఊపి తీసుకున్నాను బిడ్డల్ని ఒక్కసారిగా తండ్రి న్యాసం చేసుకోమని వాళ్ళ కుటుంబాలని ప్రార్థిస్తూ తండ్రి ప్రతి ప్రాధ్యత ఇస్తూ తండ్రి ఆయన ప్రత్యేకంగా అభిరాము తండ్రి నేనా ఇలాంటి తండ్రి నేనా అనారోగ్యైన మధ్య తండ్రి ఉన్న తండ్రి ఆయన చిట్టుబాబుడు కుమారుడు ఎవరికి అశు తండ్రి గత మాన తండ్రి ఆయన బిడ్డలని ఆపం చేసుకోమని సహాయం చేయమని ఎక్సక్యూజ్ మీ సన్డే సన్డే నాని కేవలం నాట్ ది బిజినెస్ దానికి కొంత ప్రాతిష్ట్ 15 రోజుల AC ప్రోబేట తో వనట్ట్ట్ుతున్నాం సన్డే ఆమే నేను గల పర్ల కొట్టు తండి నేను లేదుగా సన్డే రమతరే తో సర్వ సరే ని పాలనం చేసుకొని నేను సంయం ఉండనైనా నేను క్లిక్ చేసి దనతర్తి కొని వాడుతున్నా దిజీ ప్రోడక్ట్స్ కు సన్మానం తో బారల వందర్ మరి సరా ఆన్లైన్ లో కొడస్తుంటున్నా సబ్బా తండ్రి కలిసి మా చెప్పి అనేక విషయాలు ధ్యానించడానికి ఆరంభం తీసుకోవటానికి అనేక విషయాలు చర్చించడానికి సన్యాన్ని బట్టి చెల్లించుకుంటున్నా తప్ప మీ మాక్యం ఎంత లోతైన తల్లి ఎంత మరణం తెలుసుకుని వాటిని అన్వయించుకొని వాటి ప్రకారం జీవించడానికి సహాయించాను వాటి ప్రకారం నేను సిద్ధపడటానికి మా ఆత్మీయూ మా ఆత్మీయంలో సహాయించండిపడకుండా ఆ పరిస్థితి సారంగా తండ్రి దీన్ని చేయవలసింది కరోనా వైరస్ ఆయన ఈ కలం తెలియదు మానవులు తల్లి తగ్గ తేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం సహాయం ప్రధాన ఆరోగ్యం విధంగా చేసుకుంటుంది ఆవిడ్ బాధ్యత చేసుకోండి కరోనా వారు సహోదరుడు విక్టోరియా గారి పాత్ర ప్రార్థిస్తుంది అది ఒక విషయం పట్టచి నేను కమియొరేటన్ హరిత వనరలని బాత్ చేర్చుకుతను నా ఇలా పరిచయతుల తో పాటు ఈ బాయింటర్లన్ కనేనే జీవార్ పర్ల మరి సంస్థల కంపెనీకి అన్ని మూక్పలని చెప్పాలి అక్మ టెర్గల్ పోర్ట్ కంట్రిక్ కావచున్నాయి సౌలత చూడట పచస్తా నది గ్రే కన్సన్షన్ కాస్తల కావచున్నాయి దీనికను ప్రోనేలా కనလာారణ అటువంటి ఆట్కో కలక రెండు రోజులుగా తండ్రి నేపథ్యంలో అందరూ ఉస్వాసే తండ్రి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమీపంగా రావటానికి లోతులు ఎడగటానికి సరి చేసుకోవటానికి సరిది పోవటానికి చేసుకోవటానికి సహాయం చేపాలు మామూలు కూడా అనేకమైన బలహీనతలు చెప్పబడు గ్రౌ కొట్టే ఉంటున్నాయి తండ్రి మీరే మాకు సహాయం చేయండి డి ఆన్లైన్ లో హలో చేస్తాను సాధన పరిశుద్ధ్రవ తండ్రి మీకే మరణాలను ఈస మీకెస్ తల్లి స్తోత్రాలుసాయా మీ గొప్ప స్త్రీకి ఎంత మరణాలనైనా ఈ దిన్నమంతా మీకు స్నానం చేయమని అనిపిస్తుంది మీకు ఎంత బాధనాలు ఈ దినాన్ని మిమ్మల్ని సర్పించలేదన వినపరచులేదన్న మీకు వాక్యం ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో బాగాలను సత్యాన్ని గ్రహించాలన్న మన యొక్క ఆత్మీయ నేతలను దీపం ప్రార్థిస్తున్నాం అవును ప్రభా పరుష ఆత్మా అభిషేకం లేకుండా ప్రభావ మేము మీకు ఇష్టాలుగా ఉండలేము ఆయన అవును ప్రోభా మీకు ఆత్మ లేని నా వాడు కాదన్నారు ప్రభావం బిడ్డల మహాలందరినీ తయారు చేసి మీ యొక్క ఆత్మచేత నడిపిస్తుంది నీకు ఎంతో బాగున్నాడు ముఖ్యంగా ప్రభావ ఈ దినం మేము ప్రకటన వేరే సహాయకులు ఉండేందుకు మీకు వాడాలి నైనా రాహుల్ ప్రభా చిన్న పిల్లలను పట్టుకుని నటించే నటించే గొప్ప దేవుడవు ఆయన అతను మీ సత్యాలను గ్రహించలా ప్రభా మా హృదయాలు తడి చేయండి వాటిని జాగ్రత్తగా స్వీకరించి సహాయపడండి ఎందుకంటే అవి పాటిస్తే మా యావని మీరు అన్నారు ప్రభా ప్రతి గ్రహస్యంలో ఉంది అవి బయలుపరచబడ్డప్పుడు మాయ మా పిల్లలు అన్ని హెచ్చరించిన ఈ రోజు దాన్ని మీకు అన్నాడు ద సీక్రెట్స్ ఆఫ్ ద లాండ్ బిలాంగ్స్ టు హిస్ బిలవర్డ్ అని ఉంది వాక్యం ప్రభా చీర్తన దాన్ని బట్టి మీకు ఎంతో బంగారు కాబట్టి మీ యొక్క రహస్యాలు మీ బిడలై తప్ప ఇంకా వారికి రావు ప్రభావ కాబట్టి అవి మీరు ఖచ్చితంగా మాకు చూపిస్తారని మేము విశేషిస్తున్నాం వాటిని చూసి మేము అర్థం చేసుకోవాలా కనెక్షన్ అందులో మళ్ళీ ధ్యానాన్ని మేము పొందుకోవాలి ఎందుకంటే ఈ శరీరాన్ని తెలుసుకెట్టక ముందు ప్రభావ మిమ్మల్ని మేము పరోక్షంగానే చూస్తున్నాం సంపూర్ణంగా చిరుడు లాగా సహాయపడమంతా అర్థిస్తున్నాం తిరిగి వచ్చినప్పుడు మిమ్మల్ని ముఖాముఖిగా మేము చూస్తాం నైనా ఆ దినం కొడుకు మేము చూస్తున్నాం కానీ సకలం కోసం పరిశుద్ధంగా నిష్కలంకంగా ఎటువంటి నిండ లేని వారు ఎటువంటి అవమానం లేనివారు నిలబడలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి దాన్ని ఆచరించండి ఎక్కడ కొన్ని జ్ఞాపకం తీసుకోండి ఒకటి తీర్చండి పోటుకునే అన్ని తిరిగి కొన్ని కొన్ని ఆలకొచ్చేలాగా సేయపడండి ప్రభుత్వ సెవెన్ టైమ్స్ మీరు బ్లెస్ చేస్తారన్న వాగ్దానం ఉంది ఆ వాగ్దానం నెరవేర్చింది ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రాంత అంశాలు మీకు అనేది తీసుకొస్తుంది వైరస్ బాధ్యత గురించి ప్రార్థిస్తున్నాం వారి పట్ల ఆదరణించండి కాని తన క్షిపించండి వాటిని క్షమించండి అవును ప్రొబీ వాక్యం ఉంది ఎరువై అధ్యాయంలో వ్యూహాంశంతుంది వారి ప్రొబ్బ దేవుడి బిడ్డలకి అటువంటి యోగ్యత ఇస్తున్నారు ప్రభా అది స్వీకరించలేని స్థితిలో ఎందుకంటే బహు కష్టకరంగా ఉంది మనుషులు ఏ రీతిగా క్షమి క్షమించగలదు మనుషుల పాపం కానీ మీరు బిడలకు అటువంటి అవకాశం ఇస్తానన్నారు ప్రభావ మీరు ఎవరి పాపం క్షమిస్తారో వారి పాపం క్షమించబడలేదు ఎవరి మీద పాపం అన్నీ ఉండనిస్తారో అవి అలాగే ఉండిపోతాయి అన్నారు ప్రభా అటువంటి యోగ్యత మార్కు మీరు మాకు ఇచ్చిన మేము ఎంత జాగ్రత్తగా జీవించాల మీరు మాకు హెచ్చరిస్తుంది మీకు వదనాలు జాగ్రత్తగా జీవించాలనే సేపడండి ప్రభావ చివరికి వచ్చేటప్పటికి అపవిత్రుడు అపవిత్రంగానే ఉంటాడు అన్యాయ అన్యాయంగా చేస్తూ ఉంటాడు అవును ప్రభావిక పరిశుద్ధంగా ఉంటాడు ప్రభావ నాలుగు రకాల మతపరమైన గుంపుల గురించి చూపించండి మీకు ఎంతో జీవించాలను మీరే మాకు సహాయకుండా తీర్మానించుకొని ఆ గుంపుల నుంచి బయటకు వచ్చేలాగా సహాయపడండి ప్రభు పరిశుద్ధంగా మీ కొడుకు జీవించే బిడలుగా తయారు చేయండి ముఖ్యంగా ప్రభావ గురించి ప్రార్థిస్తున్న కనిగ ప్రతి బలంతం పూర్తి వేయండి సంపం బిడెల ప్రకటిస్తున్నాం ఏమమ్ మీ కొడుకు సాక్షి పెట్టుకోమని తండ్రి రవి గురించి ప్రార్థిస్తున్నాం వారిని సంపూర్తిని నటించండి వారి హీలి పట్టుకుండా సేపడండి తండ్రి లివర్ డిసార్డర్ గురించి సంపూర్ణ విడు దయచేయండి ప్రభావ గొప్పతనండి వారి కుటుంబం రక్షించుకోండి నైన్ ఉన్నది అందు గురించి ప్రార్థిస్తుంది అతనికి రెస్టారేషన్ దయచేయండి గొప్పతనం దురాత్మలను వేస్తున్న పాటలు తరించి వేయండి ప్రభావిత కుటుంబి మిమ్మల్ని సిగించి స్మరించాలా ప్రభా అటువంటి బిడలుగా తయారు చేయాలని ప్రార్థిస్తున్నాను నేను ప్రతి ఒక్కరి ఉద్యోగశాలలో మీరే గణ విజయం అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీరు రాఖపరు సిద్ధపరచుకోమని మీరు సుఖరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి కానీ ఎందుకు ఎత్తంలేడు ఫోన్ నా దీ నంబరు సరే సరే మన ప్రభు ఏ ఒక కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడైండుగా అందరికి